తెలియాలి ఫియర్ని భయాన్ని విశ్లేషణ చేశారు జిడ్డు కృష్ణమూర్తి గారు వాళ్ళు చాలా బాగా విశ్లేషించారు ఏమని చెప్పారంటే భయం అనేది అజ్ఞాతం వల్ల భయం కాదు జ్ఞాతం వల్లనే భయం ఏమిటంటే భయము ఈ పోగేసిందంతా ఏమైపోతుందో వీళ్ళందరికీ నేను దూరం అయిపోతానేమో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ నా వాళ్ళు వీళ్ళందరికీ నేను దూరం అయిపోతారేమో అని ఏది జ్ఞాతమో దానివల్ల నేనే భయపడతాను నాకు నరకం వస్తుందేమో అంటే నరకం అనే ఒక కాన్సెప్ట్ ఉంది చూసారా దానికి భయపడతారు యాజ్ ఎ కాన్సెప్ట్ హీ నోస్ ఇట్ అలాగే చావు అన్నది కూడా కాన్సెప్చువల్ డెత్ వీడికి తెలుసు యథార్థమైన డెత్ తెలియదు దానికి భయపడుతూ ఉంటాడు సో ఈ విధంగా చచ్చిపో భయపడతాడు తర్వాత తను ఒక హిస్టారిక్ సెల్ఫ్గా తనని తాను స్వీకరిస్తాడు అలా నాకు తన హిస్టారిక్ సెల్ఫ్గా స్వీకరిస్తాడు కులంగోత్రం మతం అన్నీ కూడా నెత్తిన వేసుకుంటాడు సో తర్వాత దేనిని మనం కోరుకోవాలి అనేది కూడా ఇతరుల నుండి నేర్చుకుంటాడు తల్లిదండ్రులు నేర్పు పెడతారు లేదు ఇది అని తల్లిదండ్రులు నేర్పు పెడతారు అది నేర్చుకుంటాడు డబ్బు కోరుకోవాలి అని ముందు అనుకోడు తల్లి తల్లి సంఖలో ఉండి తల్లి ఎత్తుకుని మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు చాక్యులెట్ కోరుకుంటాడు తప్ప డబ్బు కోరుకోవాలి ఆ తర్వాత పెద్దల దగ్గర నేర్చుకుంటాడు చాక్యులెట్లు దేవుందులే మనం డబ్బు సంపాదించాలి అని నేర్చుకుంటాను తర్వాత దేనికి భయపడాలో కూడా ఇతరుల వల్ల నేర్చుకుంటాడు వీడు తెలిసి భయపడడం కాదు దెయ్యం అనేది భయం భయం కలగాలి దెయ్యం అనేది ఉంటుంది దానికి భయపడాలని చెప్పేసి బూచి ఉంటుంది దానికి భయపడాలని తల్లి నేర్పుతుంది అప్పుడు బూచికి భయపడ్డాని నేర్చుకుంటాడు దయ్యం పట్టుకుంటున్న జాగ్రత్త తల్లి తద్రులు చెప్తారు లేకపోతే సమాజం బోధిస్తుంది దానికి భయపడ్డా నేర్చుకుంటాడు కాబట్టి ఏం కోరుకోవాలన్నది సమాజం నుంచి నేర్చుకుంటాడు ఏ దేనికి భయపడాలన్నది కోరికలను సమాజం నుంచి కుటుంబం నుంచి నేర్చుకుంటాడు నేను వ్యక్తి కానీ వ్యక్తిత్వం ఏమీ ఉండదు ఈజ్ ఎ క్రీచర్ ఆఫ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ కుటుంబము సమాజము అవి ఎలా తయారు చేస్తే అలా తయారవుతాడు తర్వాత స్మృతికి ఆధారంగా జీవిస్తూ ఉంటాడు కేతుఫలాలు విషయం ఆత్మస్వరూపం వెలువడు స్మృతి నిన్న ఇది నా కుటుంబము ఇది నా ఫ్యామిలీ ఎందువల్ల దట్ దట్ ఈజ్ మెమరీ సేస్ మెమరీ బేస్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు తర్వాత క్రియలను ఆచరించేప్పుడు అలవాటు ప్రకారం క్రియలు ఆచరిస్తాడు బై హ్యాబిట్ ఆచరిస్తాడు తప్ప ఆ క్రియ యొక్క తత్వాన్ని తెలిసి ఆచరించడు ఒక హ్యాబిట్ ఆచరిస్తూ ఉంటాడు సో ఈ విధంగా మనిషి తన స్వరూపాన్ని పెరుగడు తనకు ఏది హితమో తిరుగడు ఏది యథార్థంగా తనకు మేలు చేస్తుందో అది కూడా ఎరుగడు తర్వాత మనిషి హేతు ఫలావేశాన్ని వర్ణిస్తున్నాను నేను వర్ణించాను మళ్ళీ వర్ణిస్తున్నాను మనిషి లక్ష్యములు అన్నీ కూడా అసత్యములైన లక్ష్యములు ఇంత డబ్బు సంపాదించాలి అనుకుంటాడు అది అంతకంటే మిథ్య మరొకటి ఉండదు తర్వాత ఈ భోగాన్ని అనుభవించాలి అనుకుంటాడు అది కూడా మిథ్య ఈ విధంగా మిథ్యాభూతంలో అయినటువంటి లక్ష్యములను ఎదురకుండా పెట్టుకుని ఆ లక్ష్యాల కోసం పరుగులు తీస్తూ ఉంటాడు తర్వాత ఆ లక్ష్యం దొరక్కపోతే నిరుత్సాహపడతాడు లక్ష్యం దొరికినా అది మిథ్యాభూతమైనది కనుక అది కొద్దిసేపట్లోనే చేయిజారిపోతుంది అప్పుడు మళ్ళీ నిరుత్సాహపడుతూ ఉంటాడు సో ఈ విధంగా మనిషి సంసారంలో చిక్కు పని ఉంటాడు సరిపడిందండి సంసార వర్ణన బాగానే వచ్చిందా సంసారంలో చిక్కుకు పడుతూ ఉంటాడు దీని నుంచి బయటపడ్డం ఎలాగో తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఈ కెనాట్ గెట్ అవుట్ అఫ్ బయట పడలేడు సో తర్వాత ఏం చేస్తాడంటే దీని నుంచి బయటపడడం ఎలాగో చెప్పకాక ఏవేమో మార్గాల వెంట పరిగెడతాడు జ్యోతిష్కుల వెంట పరిగెడతాడు లేకపోతే నక్షత్ర విద్య మాకు వచ్చు అంటాడు వాళ్ళ వెంట పరిగెడతాడు లేకపోతే నేను శక్తిపాతం చేస్తానంటాడు ఒకడు వాళ్ళ వెంట పరిగెడతాడు లేకపోతే నేను కుండలని పైకి లేపుతానంటాడు ఇప్పుడు వాడి వెంట పరిగెడతాడు ఎక్కడ ఏది వాడికి అనుకూలంగా దొరికితే అక్కడ పరుగులు తీస్తూ ఉంటాడు తర్వాత వీడు ఏమనుకుంటాడంటే ఈ మనం నేర్చుకున్న ఈ భావజాలం ఏదైతే కలదో ఈ భావజాలాన్ని తీసేసి కొత్త భావజాలం ఏదో ఆయన చెప్తున్నాడు అది పెడితే అక్కడ ఆ విధంగా నేను పైకి వస్తాను అని అనుకుంటాడు సో కన్వర్షన్ ఫ్రమ్ వన్ సెట్ ఆఫ్ ఐడియాస్ టు అనదర్ సెట్ ఆఫ్ ఐడియాస్ అది తనకు ముక్తిని కలిగిస్తుంది అని అనుకుంటాడు కానీ ఈ విధంగా మనిషి హేతు ఫలావేశంలో ఆ సంసారాన్ని అలా దీర్ఘంగా కొనసాగిస్తూ ఉంటాడు దీనికి కేవలము అద్వైత ఆత్మదర్శనం ఒక్కటియే మందు అనే విషయాన్ని ఈ శ్లోకంలో నిరూపించబోతున్నారు సో ఆ దోషమేమిటి అన్నదాన్ని సంసారస్థాయ సమ్యర్శన హేతుఫలాదేశర్త సమ్యర్శనము చేత హేతుఫల ఆవేశము తొలగిపోవాలి అది సమ్యగ్ దర్శనం అంటే ఏమిటో తెలుసు అండి తన స్వ పర అనే రెండు కూడా ఆత్మస్వరూపులే అది సమ్యగ్ దర్శనం శత్రువునందు మిత్రునియందు ఒకే ఆత్మచైతన్యము గలదు అది సమ్యక్ దర్శనం సునిచైవ స్వపాకే చ e సమదర్శనా సమదర్శనమే సమ్యక్ దర్శనం దేహము ఇంద్రియములు ఆత్మ అనాత్మ మనస్సు ఇది అనాత్మవర్గము శుద్ధ చైతన్యమైన ఆ స్వరూపము అది సమ్యగ్ దర్శనము సో ఇటువంటి సమ్యగ్ దర్శనము చేత హేతుఫలముల ఎందలి ఆవేశము తొలగిపోవాలి అది తొలగిపోనంత వరకు ఎంతవరకు అయితే తొలగిపోదో అంతవరకు ఏ అక్షీణ సంసారీర్ఘోవతి సో ఈ హేతుఫలముల యొక్క ఆవేశము తొలగనంత వరకు సంసారము అక్షీణ అంటే తొలగిపోదు క్షీణించదు క్షీణించడం అంటే తొలగిపోదు అని అర్థం అది తొలగిపోకుండా అలాగే ఉండిపోతుంది ఎందుకంటే మనిషికి తన స్వరూపము యథార్థంగా తెలియనంత వరకు లోకంలో ఉండేటువంటి కారణ కార్య భావము లేదా సాధన సాధ్య భావం లేదా హేతుఫల భావం ఇది హేతువు ఇది ఫలము అది స్పష్టంగా తెలియదు ఆత్మస్వరూపం తెలిసినప్పుడు మాత్రమే వీడికి లోకంలో ప్రవాహరూపంగా వస్తూ ఉండే ఘటనల మధ్యన ఉండే పరస్పర సంబంధం వీరికి అవగతమవుతుంది తప్ప ఆత్మస్వరూపం తెలియకుండగా మీకు ఆ హేతుఫల భావమును మీరు తెలుసుకోలేరు ఎలాగంటే మీరు సినిమాకి వెళ్ళారనుకోండి అక్కడ సీక్వెన్స్ ఒకటి నడుస్తూ మీరు ఇక్కడ కుర్చీలో ఆ సినిమాకి సాక్షిగా దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కాకుండాగా సాక్షిగా ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటారు కాబట్టి అదంతా దేవుతో మీకు తెలుస్తూ ఉంటుంది ఆహా వీడు ఎలా చేశాడా అది ఎలా అయిందా ఈ వేళనేమో ఈ హీరోయిన్లను ఎత్తుకుపోయి అక్కడ కిడ్నాప్ చేసి అక్కడ దాచిపెట్టాడా అని అన్నీ వీడిని తెలుస్తూ ఉంటాయి ఏవి ఇప్పుడు ప్రేక్షకుడికి వీడికి తెలుస్తాయి మీరు వెళ్ళిపోయే సినిమాలో జాయిన్ అయిపోయారనుకోండి హీరోకి సహాయకుడుగా జాయిన్ అయిపోయారనుకోండి విలను తీసుకెళ్లి హీరోయిన్లను ఎక్కడ దాచిపెట్టాడో మీకు తెలుస్తుందా తెలియదు మీగా వాడు ఎక్కడ వీడే విలనే ఎత్తుకుపోతున్నాడరా ఈవెన్ని కిడ్నాప్ చేసేస్తున్నాడు చలానా చోట దాచిపెట్టాడు లేకపోతే పాతాల భైరవలో మాంత్రికుడు బాలనాగమ్మని బాలనాగమ్మ కల్ఫ్యూషన్ సో బాలనాగమ్మని ఎక్కడ దాచిపెట్టాడో ఆ అతనికి తెలుస్తుందా ఆ రాజుకి తెలుస్తుందా నాయకుడికి తెలియదు వాడు వెతుక్కుంటూ ఉంటాడు కానీ మనకి తెలుస్తుంది ఎందుకని వీడు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మీ స్థానంలో మీరున్నారు కాబట్టి తెలుస్తుంది అదేవిధంగా ఆత్మస్వరూపము ఆత్మ అకర్త భోక్త అని తెలుసున్న వాడికే సంసారంలో జరిగే ఘటనలు వాటి మధ్య నుండే పరస్పర సంబంధాలు అవగతమవుతాయి వీడే కర్త భోక్త అయిపోయాడంటే ఆ ఘటనల్లో ఇన్వాల్వ్ అయిపోయాడు కదా వీడికి ఏమీ తెలియదు వీడికి తెలియకుండా ఎవేవో పిచ్చి పిచ్చి లెక్కలు ఇవ్వవేస్తూ ఉంటాడు అవన్నీ తప్పు అవి వాటిలో కొంత కరెక్టర్లు మీరేమనుకోదు అవన్నీ కూడా తప్పు మనిషికి తన స్వరూపాన్ని తాను తెలుసుకోడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం ప్రయత్నం చేయకుండా చుట్టూ ఇలా చూస్తూ ఉంటాడు చుట్టూ చూస్తే ఏమవుతుంది దృశ్యములు కనిపిస్తాయి దృశ్యములు అవి దృశ్యములు వీడి వీడి చేత చూడబడివి ఏమిటవుతాయి దృశ్యములవుతాయి దృశ్యములు సత్యం అనుకుంటాయి దృశ్యము సత్యం ఎలా అవుతుందండి ద్రష్ట సత్యం అవుతుంది కానీ దృశ్యము సత్యము కాదు సినిమాకి వెళ్ళి ఆ తెర మీద కనబడేవి సత్యం అనుకుంటే ఎలాగా సుచివాడు సత్యం అంతే కనబడేవి అన్నడూ సత్యం కాదు కానీ వీడు ఈ దృశ్యములు అవి సత్యమని భ్రమిస్తాడు తర్వాత ప్రపంచం నాకు తెలుసును అనుకుంటాడు నాకు చాలా ప్రపంచానుభవం గలదు అంటాడు బాగా అనుభవం చాలా ఉంది ఏమిటి అనుభవం వీడి అనుభవం కర్తృత్వం భోక్తృత్వం సత్యం అనుకోవడం అనుభవం అవుతుందా కాబట్టి నేను ప్రపంచానుభవం గలవాడను అని అనుకుంటాడు తర్వాత నా గురించి నాకు తెలుసు అనుకుంటాడు నేను రిటైర్ అయ్యాననుకుంటాడు రిటైర్ అయ్యానంటే వీడి గురించి వీడికి వీడు ఆత్మస్వరూపాన్ని తెలియని వాడయ్యాడు తప్ప తెలిసిన వాడు ఎలా అయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ప్రపంచం తెలుసు ప్రపంచంలో నాకు అనుభవం ఉంది అని వీడు అంటున్నాడు అంటే సంసారి వాడి అజ్ఞానమే వాడి చేత అలా పలికిస్తోంది వాడికి ఏ ప్రపంచం వాడు తెలుసుననుకుంటున్నాడో అది కేవలము దృశ్యము మిథ్య స్వప్న సదృశ్యము దాంట్లో ఏది వాస్తవికత లేదు అంచేతనే వాడు నాకు తెలుసుని అనుకుంటూనే వెళ్ళిపోయి గోతులు పడిపోతాడు పడిపోయి నన్ను రక్షించండి బాబా అయిన పెడతాడు మనం చూస్తూ ఉంటాం లోకంలో అప్పుడప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం సంసారం ఉంటే దెయ్యం కాబట్టి ఆ సంసారము లా సాగిపోతూ ఉంటుంది తర్వాత నాకు తెలుస్తూ ఉంటాడు ఆయన లో నాకు తెలుసు ఎవరికి తెలుసు నీకు నీ నువ్వెవరో తెలుసా ఆ తెలుసు నేను ఫలానా గోత్రంలో ఫలానా వంశంలో ఫలానా రాశిలో ఫలానా నక్షత్రంలో ఫలానాల్లో ఫలానా అప్పుడు పుట్టాను అంటాడు అది తెలుసునంటా ఏం చెప్పమంటారు అదంతా జ్ఞానం అనుకుంటాడు నీకు ప్రపంచం గురించి తెలుసునా ఆ తెలుసు నాకు ప్రపంచం గురించి ఏమిటి తెలుసునో అంటే ప్రపంచం ఉంటుంది దీంట్లో మనవాళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు శత్రువులు వాళ్ళు మిత్రులు వీళ్ళు ఈ పార్టీ మంచిది ఆ పార్టీ పెడ్డది ఏం ప్రపంచం గురించి ఇది తెలుస్తుంది అవును అంతే కదా మరి ఈనాడులో ఏది చదివితే అదే ప్రపంచం వీడికి తెలుసున్న ప్రపంచం అదే కదా ఏ అది సత్యం కాదురాపా అది స్వప్నము నువ్వు కళగంటున్నావు కానీ కళకి దే పేరు పెట్టుకున్నావు అమ్మా నీకు యు ఆర్ నక్స్ అని చెప్తే అర్థం చేసుకో అది సత్యం అనుకుంటాడు ఏ దేవుడి గురించి అయ్యో దేవుడి గురించి జరిగిపోవడం దేవుడి గురించి నాకు తెలుస్తుంది నేను రోజు ఆరాధిస్తూనే ఉంటాను సంవత్సరానికి ఒకసారి నేను దేవతాకి వెళ్ళి చూసొస్తూ ఉంటాను దేవుడిని కొండ మీద ఉంటాడు లేకపోతే ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అంటాడు దేవుడికి పెళ్లి చేయించి వస్తున్నాను ఇప్పుడే అంటాడు లేకపోతే దేవుడు వీడి పెళ్ళి ఉంటాయి దేవుడికి పెళ్లి చేస్తాడు దేవుడు పెళ్లికి బ్లాక్ మార్కెట్లో టిక్కెట్ కొంటాడు దేవుడు నాకు తెలుసు అంటాడు వీడు నాకు తెలుసునన్నంత వరకు వాడికి పట్టిన ఈ దెయ్యం వదలదు ఎందుకంటే వాడికి తెలుసున్నదంతా కూడా మిథ్య అసత్యం దాంతో ఏమీ సత్యం వాడు ఏమనాలంటే నాకు తెలియదు అని తెలుసుకోవాలి అది మొదటి సత్యం నా నా స్వరూపం నాకు తెలియదు నా స్వరూపమే నాకు తెలియకపోతే ఈ జగత్తు యొక్క మూలమేమి దాంట్లో అలా అది అలా ఎందుకుంది ఇది ఇలా ఎందుకుంది నాకు ఎలా తెలుస్తుందండి ఈశ్వరుని యొక్క నిర్మాణం అది ఎలా ఎందుకుందో నేనేం చెప్పను నాకెలా తెలుస్తుంది ఇలా కనపడుతున్నాయి ఈ కనపడుతున్నది వాస్తవం ఎలా అనుకోవడం ఈశ్వరుడు హౌ కెన్ ఎనీబడీ నో గాడ్ టు నో గాడ్ ఇస్ టు డినై గాడ్ దేవుడు నాకు తెలుసు మీరంటే నీకు తెలుసున్న దేవుడు కాదు దేవుడు అంటే ఏంటంటే మీకు తెలుసా అంటే మన బుద్ధికి దేవుడు అందివాడు కాదండి మన బుద్ధితోటి మనం పట్టుకుని దేవుడు ఎలా అవుతాడు దేవుడికి దూరం నుంచి నమస్కారం పెట్టడమే ఎరుగుంటప్ప దేవుడు నాకు తెలుసు అని చెప్పే అర్హత నాకు లేదు అని ఎవడైతే వాడికి తెలుసు ఎస్యామతం తస్యమతం మతం ఎస్య కాబట్టి మనిషి హృదయంలో వినయాన్ని నింపుకోవాలి హంబుల్ హార్ట్ నాకు తెలియదు ఈ ప్రపంచం యొక్క స్వరూప స్వభావాలు నాకు తెలియదు నా ఆత్మస్వరూపం నాకు తెలియదు దేవుడి గురించి నాకేం తెలుస్తుంది నాకు తెలియదు ఐ డోంట్ నో యు సెడ్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ అది మనస్సు ఆకాశంలో అప్పుడు ఆ శుద్ధమైన అంతఃకరణలో వాడికి ఆ అంతర్దృష్టి నిర్మాణం అవుతుంది ఆ ఇన్సైట్ వస్తుంది ఆ విధంగా వాడు తెలుసుకుని కృతార్థుడు కావాలి కానీ ఈ సంసారమే సత్యం అనుకుని నాకు తెలుసుని అనుకునేవాడు భంగపాటు చెందక తప్పదు దీంతో రహస్యంట చెప్పంటారా మీకు నీకు తెలుసున్నది ఏదీ లేదు యథార్థమైన జ్ఞానం ఏమిటంటే యథార్థమైన జ్ఞానం ఏమిటంటే నేను ఫలానా అప్పుడు పుట్టాను అనుకున్నాను అది తప్పు నేను ఫలానా కులం వర్గం వర్ణం ప్రాంతం రాశి నక్షత్రం తిథి వారం వర్గ్యం మతం వర్గం వీటన్నింటిలోనూ నేను పుట్టాను నేను అనుకున్నాను అదంతా తప్పు నేను మరణించబోతున్నానని అనుకుంటున్నాను అదంతా తప్పు నేను తెలుసుకున్నది ఏది సత్యం కాదు అంతా కూడా మిథ్య ఈ సంసారమంతా నాకు తెలుసుననుకున్నాను ప్రపంచం నాకు తెలుసుననుకున్నాను అదంతా కూడా అసత్యము మిథ్య నాకు తెలిసినది ఏది సత్యము కాదు అని తెలుసుకున్నటే యథార్థమైన జ్ఞానం అని ఎవడైతే తెలుసుకుంటాడో నేను చెప్పింది మీరు పట్టుకున్నారో లేదో నాకు తెలీదు నేను చెప్తుండగానే ఈవెన్ యాజ్ ఐ ఆమ్ సేయింగ్ ఇట్ ఐ కెన్ సీ ఇట్స్ anta te nirmala mayna contentless, choiceless, space-like awareness. That is the true knowledge. Kabati, you never, you, you don't know the truth. You only know that you do not know. Truth you don't know. Truth can, you can only be. Truth you can never know. యూ కెన్ ఓన్లీ నో that యూ డు నాట్ నో అది దట్ ఈస్ the ట్రూత్ ఆఫ్ గాడ్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ కాబట్టి ఎంతవరకైతే వీడికి ఆ హేతు ఫలావేశము నాకు తెలుసు ఇది హేతువు ఇది ఫలము అనే ఆవేశంలో వీటి ఉంటాడు అంతవరకు ఈ సంసారం అలా కొనసాగిపోతుంది మము ఆయత దీర్ఘీ భవతి ఇత్య అలా పొడవుగా సాగుతూనే ఉంటుంది దీనికి పూజ్య స్వామీజీ బాగా ట్రాన్స్లేట్ చేశారు ఆయన ఏమన్నారంటే దీర్ఘీ భవతి అన్నదానికి పర్పెచ్యువేట్ సిట్సెన్స్ అని చెప్పారు ఇట్ ఈస్ అ వెరీ నైస్ వే ఆఫ్ ట్రాన్స్లేటింగ్ కానీ మనకి తెలుసున్న ఈ సర్వము మిథ్యా జ్ఞానంలో ఆ హేతుఫలావేశం ఎప్పుడు క్షీణిస్తే అప్పుడు సంసారం యొక్క భారము క్రమంగా తొలగుతుంది అది రెండో రెండో వాక్యం క్షీణే పునః పునః అంటే చెప్పిన దానికే ఆపోజిట్ అన్ ది అదర్ హ్యాండ్ క్షీణిస్తే ఏమిటి చేతుఫలావేశే చేతుఫలావేశము క్షీణించిన సందర్భంలో అంటే సన్నగిల్లిన సందర్భంలో అంటే ఆ దెయ్యం పట్టిన దెయ్యం క్రమంగా వదిలేస్తోందనమాట ఇంకోహండి పట్టుకుంటుంది పోయి గ్రహావేశం అలాగా సో ఆ దేయం పడితే ఆ ఔషధి మంత్రప్రభావం చేత ఈ దేయం వదిలేస్తోందన్నట్టుగా ఈ అద్వైతాత్మ దర్శనం చేత ఈ అజ్ఞానం క్రమంగా క్షీణిస్తూ ముఖ్యంగా ఈ ఆవేశం హేతుఫలావేశం క్షీణిస్తూ ఉన్నప్పుడు సంసారం ప్రపద్యతే సంసారములో పడిపోడు ఎందువల్ల ఎందుకు పడిపోడు సంసారంలో కారణభావా సంసారంలో పడటానికి కావలసిన కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణము తొలగిపోయింది కనుక ఈ హేతుఫలావేశము తొలగిన వాడు సంసారంలో పాడాడు అంచేతనే పూర్వం పెద్దలు ఒక రకమైన హేతుఫలావేశ రహిత స్థితిలో ఉండిపోయింది సంసారాలు ఉండేవి కుటుంబాలు ఉండేవి కుటుంబంలో ఉమ్మడి కుటుంబాల కింద ఉండేవి ఉండేవారు ఐదు పది మందో పది పదిహేను మందో ఉండేవారు అందరి యొక్క ప్రారంభం ఒక్కలా ఏమి ఉండదు ఉండేవారు కొందరు అవన్నతిలో ఉండేవారు కొందరు ఆరోగ్యంగా ఉండేవారు కొందరు రోగాలతో ఉండేవారు అన్నిటినీ అలాగా అలా సాక్షిగా చూస్తూ ఉండేవారు చేయాల్సిన క్రియ ఏ క్రియా ఘటిలతో ఆ క్రియ ఘటిన్లతో ఉండిది సోమరిగా ఉండేవారు కాదు యాక్షన్ ఉండేది కానీ ఇదంతా మనమే చేసేస్తున్నాము అనేటువంటి ఆదేశం ఉండేది కాదు మనం కేవలము నిమిత్త మాత్రులను అంతా కూడా ఒక ఈశ్వరీయ శక్తి నడిపిస్తుంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళని ఈశ్వరుడు అనుగ్రహం ఆరోగ్యంగా లేని వాళ్ళు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఆ విధంగా ఉంది దీంట్లో మనం నిమిత్త మాత్రులను తప్ప దీంట్లో మనం కర్తలము కాదు భోక్తలము కూడా కాదు అని ఇంత పాండిత్య స్ఫోరకంగా వాళ్ళు చెప్పలేకపోయేవారు వాళ్ళెన్ని ఉపన్యాసాలు చెప్పలేకపోవచ్చు కానీ ఆ సారము హృదయానికి హత్తుకుని జీవించేవారు దాన్నే స్పిరిచువాలిటీ అంటారు ఈ స్పిరిచువాలిటీ మీకు భారతీయ సమాజంలో చాలా ఎక్కువ ఈ స్పిరిచువాలిటీ ఉంది తప్ప ప్రపంచంలో మరి ఎక్కడా నేను చూస్తూ ఉంటాను ఎక్కడా లేదు ఉంది భారతీయుల్లో కూడా ఈ గ్లోబలైజేషన్ అవ్వకముందు మన పూర్వతరం వాళ్ళలో బాగుంది అంటే గడచిన్నంతా మంచినే అలాగే చెప్పి లక్షణం నాకు లేదు నేను అలా చెప్పను కానీ ఆధునిక కాలంలో ఈ భోగాలు ధనము అధికం కావటము సంపద పెరగటము దీనివల్ల మనుషుల్లో టెన్షన్స్ ఉద్వేగములు పెరిగిపోవటము ఆ తర్వాత ఇప్పుడు మనం యంగ్ పీపుల్ ఉంటాం చూడండి వాళ్ళని చూస్తే జాలేస్తుంది ఎందుకంటే వాళ్ళు చాలా లోతైన దట్టని సంసారంలో చిక్కుకుని ఆ అస్తమాను ఆ సెల్ ఫోన్ మాట్లాడేస్తున్నారంటే దాని అర్థం ఏమిటంటే వాడు చాలా ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నాడని అర్థం చాలా ఎక్సైటెడ్ స్టేట్ నేను నిన్న రాత్రి పదకొండున్నరకి పెద్ద గగ్గోలు కింద వస్తే నిద్ర తిరిగి వచ్చేసింది ఎవిటాన్ని తలుపు తీసి చూస్తే ఆ వరండాలో టికెట్ ఆడుతున్నారు రాత్రి పదకొండు వందల పదకొండు వందల ఐదుకి టికెట్ వరండాలు పిల్లలు సరే నిద్ర ఎప్పుడు కూడా మళ్ళీ పడుకున్నాను ఎప్పుడు కూడా నిద్ర పట్టింది నా పర్సనల్ డిసడ్వాంటేజ్ అలాంటి పెట్టండి మొన్నటి పొద్దున్న నేను వాళ్ళకు మెసేజ్ పంపించాను ఎవంటే మెసేజ్ చూడండి పిల్లలు రాత్రి పన్నెండు గంటలకి పదకొండున్నరకి క్రికెట్ ఆడడం ఆ క్రికెట్లో బాలు తగిలితే ఒక ఎక్సైట్మెంట్ తగలకపోతే ఇంకో ఎక్సైట్మెంట్ చిన్న వయస్సు అది వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదు వాళ్ళ భవిష్యత్తు నెంబర్ వన్ నెంబర్ టూ మరండాలో క్రికెట్ ఆడితే నిద్రకి భంగం కలుగుతోంది యూఆర్ నాట్ సపోజ్ టు దా యూ షుడ్ బి సెన్సిటివ్ అబౌట్ అదర్స్ థింగ్స్ అని రెండు మెసేజ్లు పంపించాను దీంట్లో ఆ సెకండ్ పార్టీ చూసారా అంటే ఇతరులకు ఇబ్బంది అన్నది నేను సహిస్తా నా వైపు నుంచి ప్రతిక్షణ నేను పెట్టుకుంటా నేను సహిస్తా నా తంటాలు నేను పడతా నేను ఏదో సొల్యూషన్ ఏదో చూసుకుంటా కానీ ఆ పిల్లలకి అది మంచిది వాళ్ళు రాత్రి పన్నెండు గంటలకి క్రికెట్ ఆడేసి కేలింకాలు కొట్టేస్తున్నారంటే పదో ఏటాల్లో ఉన్నారంటే అంతల్లా ఎక్ససైట్ అయిపోతున్నారంటే వాడు వెళ్ళి పన్నెండింటికి కొడుకుంటాడు ఉన్నాడు పద్దెనిమిదింటికి వేస్తాడు వల్ల ఏమి వాడు చదవ తరగతి ఫస్ట్ క్లాస్లో ప్రెస్ అయినా కూడా ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో ప్రెస్ అయినా కూడా జీవితంలో సుఖాన్ని అనుభవించలేదు ఆ ఎక్సైట్మెంట్ మంచిది కాదు ఆ ఆవేశము సంసార ఆవేశము మంచిది కాదు ఏమో దృష్టాంతం సరైన చెప్పానో లేదో వాటెవర్ సో ఆ హేతు ఫలావేశం చాలా చెడ్డది అంత ఎక్సైట్మెంట్ సంసారం గురించి ఉండకూడదు సంసారము ఎడల ఒక నిర్లిప్త ఉండాలి నిర్లిప్తంగా ఉండాలి అంటీ అంటనట్లు ఉండాలి అంతల్లా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు అది మంచిది కాదు సో ఎవళ్ళైతే హేతు బాగా తగ్గి ఉంటారో వాళ్ళలో కారణము లేదు కనుక సంసారము క్షీణమవుతుంది సర్వం శాతన్నాస్తిన వై సద్భావ్యజంస్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అవతారికి చూద్దాము నను అజాదాత్మన అన్యన్నాస్ తథం హేతుఫల సంసార ఉత్పత్తి వినాశ ఉచ్యే యా మీరు ఆత్మస్వరూపము అయము అని చెప్పారు పుట్టుకలేనిది అజమైన ఆత్మ అద్వితీయం కూడా ఆత్మకంటే భిన్నంగా రెండవది లేదు అని కూడా మీరు ఇంతకుముందు చెప్పి ఉన్నారు ఇప్పుడు హేతుఫలములు ఉన్నాయని హేతుఫలములను బట్టే సంసారము సాగిపోతూ ఉంటుందని దీర్ఘంగా సంసార ఆయత అని కదా ఈ సంసారము హేతుఫలముల నుండి కుట్టుతూ ఉంటుందని హేతుఫలములు క్షీణమైతే సంసారము క్షీణమవుతుందని ఇప్పుడు చెప్తున్నారు ఈ వైరుధ్యము ఏమి అని ప్రశ్న మరి వైరుధ్యంలాగా కనబడుతోంది కదా సంసారము పుడుతోంది అంటున్నారు చేతుఫలముల యొక్క ఆవేశాన్ని బట్టి చేతుఫల ఆవేశం క్షీణమైతే సంసారం క్షీణమవుతుంది అంటున్నారు ఇంతకుముందేమో అజమైన ఆత్మతప్ప మరొకటి లేదన్నారు మరి సంసారం ఎక్కడి నుంచి వచ్చింది లేదు కదా మీరు ఉందన్నట్టుగా పుడుతోందని అలా ఎలా చెప్తున్నారు అని ప్రశ్న అంటే సంసారస్థాదాయత దీర్ఘ దీర్ఘోభవతి సో సంసారము అలా దీర్ఘంగా సాగిపోతూ ఉంటుంది అని భాష్యకారులు చెప్పారు భాష్యకారులు ఏమంటారంటే అజమైన అద్వయమైన ఆత్మతత్వం మరొకటి లేదు అని చెప్పే భాష్యకారులు ఇక్కడేమంటున్నారు సంసారస్థావ ఆయత అనేదాన్ని దీర్ఘీభవతే అని అన్నారు కదా ఈ వైరుధ్యం ఏమిటి అని ప్రశ్న అంటే ఈ ప్రశ్న వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలాగంటే ఈ ఆవేశము ఆవేశం అనేది భావావేశము పదార్థముల ఎడల ఆవేశము ఇది నేను అని దేహమునుంది దేహము మనస్సు నుండి వస్తువుల ఎడల ఇవి నావి అనేటువంటి ఆవేశ ఆవేశం ఇది ఈ ఆవేశము ఉన్నంత మనిషి గతము వర్తమానము భవిష్యత్తు అనే కాల ప్రవాహంలో చిక్కుకుని జీవిస్తూ ఉంటాడు ఎందుకంటే హేతుఫలములు అంటే అది కాలము యొక్క ప్రవాహంలోనే హేతుఫలముల యొక్క ప్రవాహం వాస్తవానికి కాలమనేది ఏమీ లేదు హేతువు ఫలము నిర్దేశింపబడినప్పుడు ఆ హేతుఫల నిర్దేశాన్ని బట్టి కాలనిర్దేశం జరుగుతుంది ఎందుకంటే పూర్వవర్తి హేతువు ఉత్తరవర్తి ఫలము అపూర్వము ఉత్తరము అంటే కాలము యొక్క ప్రవాహము కాబట్టి ఈ హేతు ఫలావేశము నుంచి కాలావేశము కాలము యొక్క ప్రవాహంలో చిక్కుకుని తాను అజము అచలము కూటస్థము ఆత్మ చైతన్యమని తెలుసుకోలేక దాని స్థానంలో తాను నిరంతరము పరివర్తన చెందుతూ ఉండేటువంటి ఒక ప్రాసెస్ అని తనను తాను భ్రమించి మనిషి ఉంటాడు ఎప్పుడైతే అలా జీవిస్తూ ఉంటాడో దాంట్లో ఫ్రస్ట్రేట్ అంటే దొంగపాటు చెంది అశాంతిని పొందుతాడు ఈ అశాంతి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అశాంతి మనస్సులో ఒక తీవ్రమైన అశాంతి నిర్మాణం అవుతుంది ఈ అశాంతి నుంచి బయటపడడం కోసం మళ్ళీ ఏవో యాక్షన్స్ మొదలుపెట్టారు కర్మలు మళ్ళీ మొదలు ఆ కర్మల నుంచి మళ్ళీ రియాక్షన్స్ అశాంతితో చేసే ప్రతి కర్మ దాని నుంచి మళ్ళీ రియాక్షన్ నుంచి మళ్ళీ దుఃఖము మళ్ళీ ఆవేశము మళ్ళీ అశాంతి సో ఈ విధముగా ఈ అశాంతి నుంచి మళ్ళీ కొత్త కొత్త అశాంతిలోకి మానవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ ప్రయాణంలో భాగంగానే ఒకప్పుడు నేను సుఖిని అని ఇంకొకప్పుడు నేను దుఃఖిని అని సుఖమును దుఃఖమును తను ఎన్నో ఆరోపించుకుంటాడు సుఖదుఖాతీతమైన ఆత్మస్వరూపం మీద సుఖ దుఃఖముల యొక్క అధ్యారూపం అలాగే ఒకప్పుడు తాను పాపిని అనుకుంటాడు అకేషన్ కానీ తరచుగా నేను పుణ్యం చేసుకున్నాను పుణ్యాత్ముడను అనుకుంటాను అంతేగాని ఆత్మస్వరూపము పుణ్యపాపములకు అతీతము అని తెలియజాలడు తర్వాత తాను పుట్టాను కాబట్టి దిత్తుతాను అని చాలు పుట్టుకలు ఈ ఇదో పెద్ద పెద్ద ట్రిప్ అది ఈ పుట్టుక చాలు అన్నది ఇట్స్ ఏ బిగ్ ట్రిప్ నేను పుట్టాననే ఒక బేసిస్ మీద వీడు ఒక పెద్ద వీరంగంలో చిక్కుకుంటాడు వీరంగం అంటాను ఎప్పుడైనా వెళ్ళారా నేను పుట్టానో అనే మాట ఒక్కటి పట్టుకుని ఈ వీరంగంలో చిక్కుకుంటాడు నేను పుట్టాను అనగానే జాతకం తయారు జాతకం అనగానే గ్రహాలు ఈ గ్రహం మంచిది ఆ గ్రహం చెడ్డది ఈ నక్షత్రం మంచిది ఆ నక్షత్రం చెడ్డది ఇంకా దాంట్లో చిక్కుపోతుందంటే ఇంకా వాడు దాని నుంచి ఎవడో మహాత్ముని యొక్క ఉపదేశం వల్ల ఏమైనా బయటపడతాడేమో చెప్పలేము కానీ లేకపోతే బయట పడలేడు శేష్మంలో పడ్డ ఏక ఇంకేం బయటపడుతుంది వాటే వాటే వాటే మిజరబుల్ థింగ్ ఇదే బర్త్ అండ్ డెత్ అనే వేరంగంలో చిక్కుకుంటాడు తర్వాత స్మాల్ అండ్ బిగ్ మనకంటే కూడా ఉన్నవాళ్ళని చూశారు సూర్య మనకంటే తక్కువ వాళ్ళని చూసి ఒక రకమైన నిరాదరణ భావం ఇలాంటి సంసారం ఇలాంటి అశాంతిలో వీళ్ళు జీవిస్తూ ఉంటాడు ఇది సంసారం ఇది హేతు నుంచి వచ్చింది అని మీరు వర్ణించి మరి అప్పుడేమో ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఇంకేదీ లేదని చెప్పారు ఈ వైరుధ్యం మాట అది ప్రశ్న దాట్ ఈస్ దానికి సమాధానం సుగుము వినండి చెప్తాము అవతారిక వెరీ ఇంట్రెస్టింగ్ అవతారిక ఇప్పుడు శ్లోకంలో ఏమంటున్నారంటే సంవృత్యా జాయతే సర్వం ఈ సంసారం అని ఏదైతే అంటున్నామో ఇదంతా కూడా వాస్తవంగా ఉన్నది అని మా అభిప్రాయం కాదు ఇదంతా కూడా సంవృతి నుండి పుడు సంవృతి కారణంగా పుడుతోంది సంవృతి అన్నది ఇది బౌద్ధ తత్ బౌద్ధ తర్కానికి బౌద్ధ తత్వానికి సంబంధించిన పదం అక్కడి నుంచి వచ్చింది అంచేతనే గౌడపదాచార్యులు బౌద్ధులని వీళ్ళు ఈ ద్వైతులు అల్లరి చేస్తూ ఉంటారు సంవృత్యా జాయతే సర్వం సంవృతి అంటే సత్యాన్ని కప్పిపుచ్చేయటం కవర్ వేసేయటం కవర్ వేసేస్తే ఎప్పుడైతే సత్యము కప్పివేయబడినదో సత్యం మరుగున పడిపోయిందో ఆ జ్ఞానం నుంచి ఇంతటి సంసారం పుట్టుకొస్తుంది ఇప్పుడు ఆత్మ అజము ఆత్మస్వరూపము అజము అంటే పుట్టుక లేనిది ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు అనే సత్యం మరుగున పడిపోయిందండి అది వీడు పట్టించుకోవడం దాని జోలికి పోవడం అది ఎప్పుడైతే ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైతే మరుగున పెట్టేశారో అది మరుగున పడిపోయిందో అప్పుడు ఇందాక నేను చెప్పేందు ఒక వీరంగం ఒకటని ఆ వీరంగం అంతా ముందుకు వచ్చింది సంవృత్యా జాయతే సర్వం సంసారులు చాలా తిక్కైన సంసారంలో ఉంటారు అంతటి ఇప్పుడు ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయనుకోండి ఆ పెళ్ళిళ్ళలో వీళ్ళ జాతకాలు వాళ్ళ జాతకాలు అవి కుదిరేను కుదరలేదని కుదిరిన తర్వాత ఒక గోళ కుదరలేదని మరొక గోళ కట్నాలు కట్నాలు పుచ్చుకోవడం పుచ్చుకోకపోవడం మళ్ళీ మేము ఎంత తీవ్రమైన రాగద్వేషాలతో ఉంటానంటే ఈ వివాహాల్లోనూ అక్కడ ఆ వీరంగం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలము ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం నుంచి వస్తుంది తర్వాత వీళ్ళ యొక్క భవిష్యత్తులు వీళ్ళ యొక్క సుఖదుఖాలని మనం శాసిస్తున్నామనేటువంటి ఘోరమైన అజ్ఞానం నుంచి పుట్టుకొస్తుంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే వీళ్ళకి మనం ఈ పిల్లలకి అనుకూలవంతులైన భార్యల్ని ఈ అమ్మాయిలకి అనుకూలవంతులైన భర్తల్ని మనం వెతికేసి కట్టబెట్టేస్తే వాళ్ళు ఇంకా సుఖపడిపోతారు అని వీళ్ళు అనుకుంటారు కానీ అలాగా థింగ్స్ డోంట్ వర్క్ లైక్ దట్ అని తర్వాత తెలుస్తుంది డోంట్ వర్క్ లైక్ ద అదంతా కూడా ఒక డైనమిక్స్లో నడుస్తూ ఉంటుంది తప్ప దీంట్లో మనం కట్టలను కాదని తెలుసుకోలేదు మనమే చేసేస్తున్నాం అనుకుంటాం అంచేతనే అది సక్సెస్ అయితే అంతా నా సక్సెసే ఫెయిల్ అయిపోతే అంతా నా అభాగ్యమే అని ఈ విధంగా మ్యారేజే కాదు ఎందుకంటే వ్యాపారం మరొకటి మరొకటి మరొకటి సంసారంలో అంటే ఎప్పుడైతే సంవృతి ఆ జ్ఞానం కప్పివేస్తుందో సర్వం జాయతే ఇంతదాకా నేను వర్ణించిన సంసారం అంతా కూడా ఇట్ ఈస్ ఇన్ ప్లేస్ తేనవై శాశ్వత నాస్తి అంటారు కాబట్టి తేనా అంటే ఆ కారణం చేత ఈ సంసారం స్థిరంగా యథార్థంగా ఉండేది ఏం కాదయ్యా అజ్ఞానం వల్ల పుట్టిందది సత్యం అరుగులు పడిపోవడం వల్ల పుట్టింది తప్ప ఇప్పుడు త్రాడు తెలియకపోవడం వల్ల పుట్టిన పాము అది ఎంతకాలం ఉంటుందంటారు ఆ అజ్ఞానం ఉన్నతసేపే ఉంటుంది మీరు కొంచెం దీపం వేసి చూడాలి అనుకోవాలని నిర్ధారిస్తే వెంటనే పోతుంది శాశ్వతం నాస్తి తేనవై అది యథార్థంగా ఉన్న సంసారం కాదు సత్యము కప్పుబడిపోవడం వల్ల పుట్టిన సంసారం ఇంతకుముందు చెప్పాను అది నడిచి వెళ్తున్నారు నడిచి ఎప్పుడైనా అలసట వస్తే కథ వాళ్ళు చెప్తూ ఉంటుంది మీకు అలసట నాకు ముగ్గురు నడిచి వెళ్తుంటే దారికు అడ్డంగా పాము వచ్చింది పాము రాగానే పాముని చూడగానే ముగ్గురు ట్రక్ మళ్ళీ నిలబడిపోయారు నేను చెప్పాను ఈ కథ ఈరోజు కొత్త కథ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ముగ్గురు టక్కు నిలబడిపోయారు నిలబడిపోయే ఒకడు రే కర్ర కర్ర కర్ర ఎక్కడ కర్ర ఎక్కడ అంటే కర్ర కోసం పరిగెత్తాడు ఎందుకంటే ఇప్పుడు పాముని మరి పాముని కనపడితే వదిలేస్తారు దాన్ని చంపాలి కదా ఇంకొకడు పాము మంత్రం వాడికి పాము మంత్రం వచ్చు ఈ కర్ర కర్ర ఉన్నవాడికి ఏ మంత్రాలు కావచ్చేది వాడు కర్ర కోసం అడిగేస్తారు ఇంకొకడు మంత్రాలన్నీ వల్లించుకున్నవాడు ఒకడు ఉన్నాడు వాడు నాగదేవత మంత్రాలని వల్లించేస్తున్నాడు అక్కడ ఈ కర్ర కోసం జంతువులు వేసేవాడికి ఆ నాగదేవత మంత్రాలు వల్లించే వాళ్ళకి ఇద్దరికీ కూడా సత్యము కప్పుబడే ఉంటుంది వాళ్ళిద్దరికీ కూడా సత్యం ఆవిష్కారం కాదు ఆ మూడోవాడు ఉన్నాడు అరే కంగారు పడకరా కర్ర కంగారు లేదురా నీ మంత్రం కూడా ఎక్కడికి పోదు మంత్రం కూడా వాళ్ళు ఇంచొచ్చాయా మంత్రం ఎక్కడికి పోతుంది ఉంది అక్కడ ఏమిటో కొంచెం జాగ్రత్తగా చూడ దీపం పట్టుకురా అన్నాడు మూడవవాడు సరే ఈ కోసం వెళ్ళేవాడు జంతి గంతులు వేయడం మానేసి దీపం పట్టుకొచ్చాడు ఈ మంత్రం చదివివాడు కూడా మంత్రం వీడు చెప్పింది కరెక్టే అని వాడు ఆగాడు సగంలో ఆపాడు మంత్రం దీపం పట్టుకొచ్చాడు తాడుది బావే కాదు ఈ సంసారం అలాంటిది శాశ్వతం సద్భావేన యజం సర్వం అని తర్వాత అంటే చూడండి प्रती व्यक्ति को सद्रूपड़ सचिदात्मस्वरूपड़ पुटवाड़े सद्भाव यज सर्व उदस्तेन नास्तिम संसार शाश्वतमू निमु सत्यमू काबी दा की यथार्थमने ఇప్పుడు పాము అబ్బే పాము లేదు ఏమి లేదు పాము పోయిందన్నాడు ఎక్కడ పాము పోయిందంటే ఏం పోయింది లేని పాము ఉందనుకుని భ్రమపడ్డ పాము పోయింది కానీ వాస్తవంగా ఉన్న పాము పోయిందని కాదుగా కాబట్టి చేతస్తేన నాస్తివై శుద్ధం భాషకర్లేమంటారు సంవృత్యా సంవృతి చేత అని అర్థం సో అవిద్యని బోధిస్తుంది సంవృతి సంవరణం సంవృతి అవిద్యా విషయ లౌకికో వ్యవహార అది సంవృతి అంటే అవిద్యను బోధిస్తుంది అవిద్య అజ్ఞానం అయితే ఇక్కడ ఎలాగంటే ఈ ముగ్గురు వెళ్తున్నారన్నాం కదా ఇప్పుడు వాళ్ళకది త్రాడని తెలియకపోవడము అజ్ఞానము అది సంవృతి అంటే కానీ ఆ జ్ఞానం నుంచి పుట్టింది వీడు కర్మ కోసం పరుగులెత్తడం వాడు మంత్రాలను వెళ్ళిండడం మొదలుపెట్టడం ఈ ప్రవృత్తి కూడా అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి అజ్ఞానం నుంచి పుట్టిన ప్రవృత్తికి కూడా సంవృత్తి పేరు అవిద్యావాచకమైన సంవృతి శబ్దము అవిద్యాజన్యమైన ప్రవృత్తి కూడా లక్షణ చేత ప్రవర్తిస్తోంది కార్యే కారణవాచకమైన పదానికి కార్యే లక్షణ కాబట్టి సంవృతి అంటే అవిద్య కానీ ఇక్కడ భాష్యకార్లు అర్థం ఏమని చెప్తున్నారంటే అజ్ఞానం నుంచి పుట్టిన సకల లౌకిక వ్యవహారము సంవృతి అనబడుము వీడు హేతు ఫలావేశంతో వీరంగం చేసేస్తూ ఉంటాడు ఎవెవో హరావిడు చేసేస్తూ ఉంటాడు హేతు ఫలావేశంతో అదంతా కూడా ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం నుంచి పుట్టింది అదంతా ఆ వ్యవహారమంతా కూడా లౌకిక వ్యవహారం ఏదైతే కలదో అదంతా కూడా సంవృతి అనబడును వాడు అజ్ఞానం చేసే ఈ వ్యవహారం నుండియే ఈ సంసారమంతా పుట్టుకొస్తోంది అతృత్యా జాయతే సో సర్వము సర్వము అంటే వ్యవహారము వ్యవహారానికి సర్వము అనిపారు ఏమిటి వ్యవహారము టీకాకారుని బావి చెప్పారు జన్మాదీతి ఇప్పుడు నేను పుట్టే మీరు నేను చేతస్థంగా చెప్తున్నానని మీరు అనుకోవద్దు నా దగ్గర లక్షణం ఉంది నేను అంగీకరిస్తా నేను పుట్టాను పుట్టేను అనగానే అది ఎలాగంటే చిలవలు వచ్చి వ్యవహారం నిర్మాణం అయిపోతుంది పుట్టేను అనగానే జా మళ్ళీ చావు వరకు మధ్యలో ఆరు భావ వికారాలు ఉన్నాయి అవన్నీ వీడిని ఎత్తికొచ్చేస్తాయి అవన్నీ నెత్తికెత్తేసుకున్నాడు అప్పుడే నెంబర్ వన్ నేను పుట్టాను అనగానే ఫలానా కులంలో పుట్టాను అని కులం పేరే పెట్టగానే దాని చుట్టూ పెద్ద వ్యవహారం ఉంటుంది అదంతా వీడిని ఎత్తి మీద వచ్చేస్తుంది తర్వాత వర్గం వర్ణం ప్రాంతం దేశం మొత్తం ప్రతి దానికి కొంత కొంత వ్యవహారం ఉంటుంది అదంతా వీడిని ఎత్తికొచ్చేస్తుంది దేహము నేను అనుకోగానే విష చాలా విస్తృతమైన వ్యవహారం వచ్చి వీడి నెటికి పడిపోతుంది సో ఈ విధంగా ఆ సంవృతి ఈ జన్మాది వ్యవహారం అంతనూ కూడా అలా క్రియేట్ చేసుకుంటూ పోతుంది సమృత్యా జాయతే సర్వం తేనా అవిద్యా విషయ శాశ్వతం నిత్యం నాస్తి వై అందుచేత అందుచేత అంటే నేను పుట్టాను నేనిది నేనది మొదలైనటువంటి భావజాలమంతా కూడా అజ్ఞాన కల్పితమగుట చేత ఇకాదు అంతా అజ్ఞాన కల్పితమే అజ్ఞాన కల్పితమైన వ్యవహారమే సంసారము కనుక ఆ సంసారము నిత్యము శాశ్వతము కాదు ఎందుకని అజ్ఞాన్సే జో హోతా హై అసల్సే అసల్మెతా నీ హై అజ్ఞాన్ సే జో పైదాసే పైదా నీ ఉతా అజ్ఞాన్ సే జో మితా ఓ పహేసే మిలా హాతా ఇదంతా మీకు అర్థమైందండి కాబట్టి ఇదంతా కూడా అవిద్యా విషయ విషయం ఉంటే డొమైన్ అవిద్యా గోచరం అవిద్య అనే క్షేత్రంలో ఉంది వీడి వ్యవహారం అంతా కూడా అవిద్యా క్షేత్రంలో ఉంది కాబట్టి అజ్ఞాన క్షేత్రంలో ఉందండి అజ్ఞాన క్షేత్రంలో ఉందంటే ఇప్పుడు పాము పాముని కర్రతో కొట్టడం అది త్రాచుపాము పగబట్టిన పాము దానికి మంత్రాలు తంత్రాలు ఇదంతా కూడా అజ్ఞాన క్షేత్రంలో ఉంది కాబట్టి దీపం వేసి చూడగానే అంతా కూడా హుళక్కి అజ్ఞాన క్షేత్రంలో ఉంది కనుక నిత్యము కానే కాదు వై అంటే నిశ్చయముగా లేదు ఈ శ్లోకం రేపే పూర్తవుతుంది పూర్ణ um, మూర్ణం